మించిన తల పోతలే మీది మిక్కిలి కొంచెము దొడ్డో సరికోరి చేసేటి పుణ్యములకు చెందేటి పాపములకు ఈసుల సరికి సరికిందుకు వాసుల బుట్టుగులకు పడి మరణాలకును ఆశల సరికి సరి అందుకందుకు దినదిన సుఖాలకు తీదీపు దుఃఖములకు ఎనసి సరికి సరి ఇందుకందుకు అనగున్నములకు చీకట్లకు అనయము సరికి సరి అందుకందుకు శ్రీవెంకటేశే జీవులకు నేదిగతి ఏవి చూచిన సరికి అందుకందుకు వేవేగ నీశరణని వెలసి ప్రతికితి ఏ వల్లలేదు సరి ఎందుకందుకు